గురాత్ మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణామూర్త శ్రుతిస్మృతి పురాణా ఆలయ కరుణాయ నమామి భగవత్పాదం శంకరం లోక శంకర గురు నమ్రీశంకరానందరుపాదాంబుజన్మని సవిలాసమోహ గ్రాహగ్రాసైకర్మణే ఓ సహనా సహనోబునక్తు సహ వీర్యం కర వై తేజస్వినూ మా విద్విషావహే ఓం శాంతి శాంతి శాంతి కార్యకారణాలలో ప్రధానంగా రెండు విషయాలు మన బుద్ధిలో స్థిరంగా నిలవాలి కార్యకారణ సిద్ధాంతంలో ఇది ఒక మలుపు అందంగా అర్థం చేసుకొని బుద్ధికి పట్టించాలి ఒక కార్యము ఉంటే దానికి కారణం ఉంటుంది అనేది మనకు తెలుసు ఈ కార్యకారణాలు విలక్షణంగా రెండు విధాలుగా తెలుస్తాయి ఒకటేమిటంటే కారణం నుండి కార్యం యథార్థంగా గనక ఉత్పన్నమై ఉంటే ఫస్ట్ పాయింట్ వాస్తవంగా గనక కారణం నుండి కార్యం గనక వచ్చుంటే ఆ కార్యంలో కారణమే ఉంటుంది దిస్ ద ఫస్ట్ పాయింట్ కారణం నుండి వాస్తవంగా యథార్థంగా గనక ఉత్పన్నం కార్యంలో కారణమే ఉంటుంది అదేంటి స్వామీజీ కారణం నుండే కదా కార్యం అదే అదే మెలిక ఒకవేళ కారణం నుండి కార్యం రాకుండానే వచ్చినట్లుగా గనక కనిపించింది అంటే ఆరోపణ కారణం నుండి కార్యము వాస్తవంగా రాకుండా వచ్చినట్లు కనిపించింది అనుకోండి అప్పుడు మనం గనక దాన్ని చక్కగా విచారం చేసి అర్థం చేసుకుంటే ఏదైతే మన కార్యంగా కనపడుతూ ఉండిందో అది లేకుండా పోయి కారణం ఒక్కటే ఉంటుంది ఇది రెండు ప్రధానమైనటువంటి విషయాలు ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థం కావడానికి ఐఎమ్ ఘటహ అన్నప్పుడు ఇది కుండ అంటే కుండ కార్యరూపంలో తెలుస్తుంది గనక దీనికి కారణం మటి మట్టి కారణము కుండ వాస్తవంగా మట్టి నుండి కుండ వచ్చింది కార్యయోగ్యత్వం కనపడతా ఉంది ఆ కుండలో నువ్వు నీళ్లు తెచ్చుకుంటూ ఉన్నావు అది లేంది కాదు దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నావు అందువల్ల నీకు తెలుస్తూ ఉంది కనుక వాస్తవంగా అది ఉత్పన్నమైంది అనే విషయం నీకు అర్థమవుతాను అట్లాగే ఒక బంగారు నుంచి ఆభరణం తయారైంది ఆభరణం తయారైనప్పుడు ఆభరణం ఉపయోగపడుతూ ఉంది ఎందుకంటే వాటి మధ్య నువ్వు భేదం చెప్తూ ఉన్నావు ఇది నెక్లెస్ ఇది రింగు ఇది బ్యాంగిల్ అని చెప్తున్నావు అది ఉపయోగించుకుంటున్నావు కూడా మెడలో వేసు నెక్లెస్ అయితే మెడలో వేసుకుంటున్నావు నెక్లెస్ని అట్లాగే బ్యాంగిల్ అయితే నువ్వు చేతికి వేసుకుంటూ ఉన్నావు దీన్ని బట్టి నీకు అర్థం అవుతా ఉంది వ్యవహార యోగ్యత్వం తెలుస్తూ ఉంది నంబర్ వన్ అర్ధక్రియ కనుక కార్యం కనిపించినప్పుడు కారణం నుండి కార్యం రావడం అనేది రెండు రకాలు వాస్తవంగా రావడం ఒకటి రాకపోయినా వచ్చినట్టు ఉండడం రాకపోయినా వచ్చినట్టు ఎట్లుంటారు స్వామీజీ అదే ఆరోపం అదే సూపర్ రజ్జు సర్పవతు చూచారా వాస్తవంగా రావడమునంటే మట్టి నుండి కుండ వచ్చినట్లు స్వర్ణము నుండి ఆభరణం వచ్చినట్లు కాని వచ్చినట్లుగా ఉండడం యాజ్ దో ఇవా అన్నప్పుడు రజ్జు సర్పవత్ రజ్జు సర్పవత్ వాస్తవంగా సర్పం ఉంది సర్పం కార్యరూపంలో ఉంది ఏది కార్యం దాని వెనక కారణం ఉండాలి నీకు సర్పం గోచరిస్తూ ఉంది గోచరిస్తుంది కనుక అది కార్యం దాని వెనక కారణం ఉండాలి ఆ కారణం ఏంటి అన్నాం అనుకో రజ్జువు కానీ వాస్తవంగా రజ్జువు నుండి సర్పం వచ్చిందా వచ్చిందా రాలే అసలు రానేలేదు కాబట్టి కారణం నుండి కార్యం ఉత్పన్నం కాకపోయినా వాస్తవానికి మీకు కార్యరూపంలో అది గోచరిస్తూ ఇది ఆ బాగా అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు దీన్ని ఎంక్వైరీ చేయాలి ఇదేమిటని ఎంక్వైరీ చేశామనుకోండి విచారం కనుక మనం కొనసాగించినట్లయితే ఈ విచార జనిత ఫలితం ఏమిటో తెలుసా ఇది కార్యము ఈ కార్యము కారణము నుండి వచ్చింది అని కుండా మట్టిని గురించి చెప్పినట్టుగా చెప్పలేము అసలు కార్యమే లేదు కొండ విషయంలో కుండ లేదు అనలేవు నువ్వు కొండ ఉంది కానీ ఇక్కడ అది కాదు అసలు కార్యమే లేదు కారణమే ఉంది అక్కడ నేను విచారించి చూస్తే లైట్ తీసుకొని వచ్చి చూసినప్పుడు అక్కడ రజ్జు ఉందే గాని సర్పం అనేటువంటిది లేదు కారణమే మాత్రమే ఉంది కార్యం లేదు లేనిది ఉన్నట్లు నాకు కనిపించింది దాట్స్ ద పాయింట్ లేనిది ఉన్నట్టుగా కనిపించింది విచారంలో ఉన్నది ఉన్నట్లుగా తెలిసింది ఏమని తెలిసింది కారణమే ఉంది అక్కడ కార్యరూపంలో గోచరించింది కూడా కారణమే కాకపోతే అక్కడుంది ఇది మిథ్యా మిథ్య ఏది వాస్తవంగా ఉత్పన్నమైంది కూడా మిథ్యే ఎందుకని నామరూపాలు గనక ఇది మిథ్యే కానీ ఇక్కడ నామరూపాలు కూడా లేవు అసలు వస్తువే లేదు అది విచిత్రం లేనిది ఉన్నట్టు కనిపించింది కాబట్టి దాన్ని విచారం చేసిన దీన్ని విచారం చేసిన ఏదైతే ఉందో ఏదైతే సత్యమో అదే మనకు తెలిసి వస్తుంది అది కారణ రూపంలో ఉంది క్లియర్ అక్కడ ఉన్నాం ఆకాశహ అస్థిట్ ఫర్గెట్ దట్ సెంటెన్స్ ఆకాశహ అస్థి అక్కడ ఉన్నాం అంతే అట్ సాల్ నాకు దట్ సింపుల్ సెంటెన్స్ ఈజ్ అన్ అఫోన్ అండర్స్టాండ్ ఆకాశ అస్థి అన్నప్పుడు దాని యొక్క అర్థం చూస్తే జగత అస్థి ప్రపంచం ఉంది ఆకాశ అస్థి ఆకాశము ఉంది క్లియర్గా ఉంది అర్థం కదా ఆకాశం అంటే సరిపోదా అస్థి ఎందుకు ఆకాశము అన్నాం అనుకోండి అప్పుడు అది ఉన్నట్ లేనట్లా లేదనుకో ఆకాశం శబ్దం ఎట్లా వచ్చింది మైకు మైకు ఉన్నది మైకు ఉన్నది మైకు ఓకే కాటి అస్థి అనేది లేకపోయినా ఆకాశ అస్థి సూక్ష్మంగా అర్థం చేసుకోండి ఇంకొక బిడ్డ వెళుతున్నాం లోతలకి లోతుగా ఆకాశ అస్థి జగత అస్థి జగత్తు ఉన్నది అన్నప్పుడు జగత్ అంటేనే ఉంది మళ్ళీ అస్థి అనే అనవసరం పదం వాడుకుంటే నష్టం లేదు కానీ శాస్త్రం శాస్త్రం ఇది శాస్త్రం అనవసరంగా వాడదు పదాన్ని కాబట్టి ఆకాశ అస్థి ఆకాశము ఉన్నది అని అన్నప్పుడు ఆకాశము ఉన్నది అవసరం లేదు సార్ ఆకాశం అంటేనే ఉందనే అర్థం ఎప్పుడైతే నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు అది ఉంది దాని గురించి మాట్లాడుతున్నావు కనుక ఆకాశ అస్థి అనేటువంటివి రెండు పదాలు ఒకటి కాదు రెండు పదాలు కలిపి చదివినప్పుడు ఒకే వాక్యం ఆకాశ అస్థి ఆకాశం ఉంది కాబట్టి ఆకాశం ఉంది కాదు ఏది ఉందో అది కార్యం కొండ తెలుస్తూ ఉంది కార్యం ఆభరణం తెలుస్తూ ఉంది కారణం కార్యం కాదు ఈవన్ సర్పం తెలుస్తూ కార్యం ఏది కార్యం నీకు తెలిసినా కార్యరూపంలో నీకు గోచరించినా దాని వెనుక కారణం ఉండాలి నీకు తెలిసిన తెలియకపోయినా కాబట్టి ఆకాశ అని అన్నప్పుడు ఆకాశం కార్యరూపంలో ఉంది గనక దాని వెనుక కారణం ఉండాలి ఉన్నది కాదు కారణం ఉందే లేదా అది అస్తి దాని అర్థం అస్తి అస్తి అంటే ఉంది కాబట్టి ఆకాశము కార్యరూపంలో ఉంటే కార్యమైనటువంటి ఆకాశానికి ఏది కారణమో అది అస్థి ఉంది జాగ్రత్తగా అర్థం చేసుకోండి కార్యమైనటువంటి ఆకాశానికి ఏది కారణమో ఆ కారణము అస్థి విషయం అర్థమవుతుంది కాబట్టి అస్థి అంటే అస్థి భాతి ప్రియం అనేది తెలుసు సతచీతో ఆనందం అనేది తెలుసు కాబట్టి అస్థి శబ్దార్థం ఏమిటి అన్నప్పుడు ఉంది ఉంది ఉంది అంటే ఎప్పుడూ ఉంది లేకపోవడం అనేటువంటిది లేకుండా ఉంది అది సత్య కానీ అయ్యేందుకు అవకాశం లేదు కనుక ఆకాశ అస్థి అన్నప్పుడు అస్తి ఆకాశం అదిది ఇది ఆకాశం అనే కార్యానికి కారణం అస్థి తదస్తి తదస్తి అది ఉంది అది ఉంది అది కారణం ఇది కార్యం సరేనా పంచభూత వివేకంలో అతి ప్రధానమైనటువంటి ఒక అందమైనటువంటి మలుపు తిరుగుతూ ఉంది కనుక ఏకస్వభావం సత్తత్వం 61. వన్ అక్కడికి అయిపోయింది సత్తత్వం కాబట్టి ఆ సత్ ఏదైతే ఉందో సత్తారూపం ఏది కారణంగా ఉండేటువంటిది అది ఏకస్వభావం ఎందుకు ఏకస్వభావం అనాల్సి వచ్చిందో తెలుసా ఈ ప్రకరణమే దాని మీద నడుస్తా ఉంది సదద్వైతం ఏకం ఏవ అద్వితీయం కనుక సత్తాస్వరూపం అది ఒక్కటే స్వభావం ఏకస్వరూపం సత్తత్వం ఆకాశ దిస్వభావక కొద్దిగా గుర్తు చేస్తే మీకోసం రిపీట్ చేస్తున్నా ఆకాశం రెండు స్వభావాలు కలిగి ఉంది నా అవకాశ సతివ్యోమిని సతివ్యోమిని సతి సత్తత్వే అవకాశ నా కాబట్టి ఆకాశం అంటే అవకాశ పదార్థులు ఆకాశ ఏది అవకాశాన్ని ఇస్తూ ఉంది గనక ప్రతిధ్వని ఇవి మనం తెలుసుకున్నాం కదా ఆ స్వభావం దాంట్లో ఉంది ఆకాశ ఆకాశము ఉంది సతు సతి దాని స్వభావం కూడా ఉంది ఆ స్వభావం ఏంటి అవకాశ ప్రదాత్ ఆకాశహ అవకాశం ఇచ్చేటువంటిది ఆకాశం దాని స్వభావం ఉంది అది ఉండడం ఉంది ఇవి దిస్వభావక కానీ సత్ దగ్గరకు వచ్చేటికి నా అవకాశ అవకాశ నా ఉందే అవకాశం లేదు ఎందుకని రెండవది లేనే లేదు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ కాబట్టి ఈ అవకాశ ప్రదాతులు అనేటువంటి గుణం లేదా లక్షణం ఏదైతే ఆకాశంలో ఉందో ఇది అక్కడ లేదు సత్తులో లేదు కాబట్టి నా అవకాశ లేదు వ్యోమిని సచ ఏష అపి వ్యోమిని వ్యోమిని అంటే ఆకాశంలో ఆకాశంలో సద్వస్తుభావం ఉంది అవకాశ స్వరూపము ఉంది రెండు ఉన్నాయి ఆకాశ అస్తి ఇకపోతే వ్యోమ్ని సహచ అపి ద్వయం స్థితం రెండు ఉన్నాయి ఆకాశంలో కానీ సత్తులో ఏక స్వరూపం కారణం ఏకంగా ఉంది కానీ కార్యం ఏదైతే తెలుస్తుందో దాంట్లో రెండు కనపడుతున్నాయి ఎందుకని అత ఆకాశ సంభూత దాని నుండి ఆకాశం వచ్చింది మట్టి నుండి కుండ వచ్చింది రజువు నుండి సర్పం వచ్చింది అర్థం చేసుకోండి ఇలా రావడం అంటూ జరిగింది ఇప్పుడు ఒక్కసారి ఆకాశం యొక్క లోతుల్లోకి వెళుతున్నాం అది పంచపోతాయి ఆకాశం యొక్క లోతుల్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలుసా ఇప్పుడు చూడండి ఏదైతే సత్ ఏక స్వభావం ఏది కారణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం సత్ దాంట్లో రెండు లేవు కదా ఇప్పుడు ఆకాశాన్ని మనం అనలైజ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ దేనికి వస్తాము వాయువు ఆకాశాత్ వాయువు వాయువు దగ్గరకు వచ్చినప్పుడు ఏముంటుంది తెలుసా ఆకాశ గుణంలో నుంచి వచ్చింది కదా దీని గుణం ఉంటుందా ఉండదా ఉన్నది ఉంటుందా ఉండదా మూడవుతాయి ఇప్పుడు దాంట్లో రెండు ఉన్నది కదా ఇక్కడికి వచ్చినప్పటికీ మూడవుతాయి అగ్ని దగ్గరకు వస్తే అంతే అవి పెరుగుతూ ఉంటాయి కానీ సద్వస్తువు మాత్రం ఒక్కటిగానే ఉంటుంది ఆకాశానికి వచ్చినప్పుడు ఆకాశము ద్విస్వభావక కానీ అది ఏకరూప ఏకస్వరూప సత్ కానీ ఆకాశం నుంచి వాయువుకు వచ్చినప్పుడు ఇది ఇప్పుడు మీకు అవసరం లేదు ఊరికే చెప్తున్నా ముందు ముందు శ్లోకాలు వస్తుంది ఆ తరువాత మనం ఎప్పుడైతే వాయువు దగ్గరకు వస్తామో వాయువులో మూడు ఉంటాయి కానీ ఆకాశంలో ఎన్ని ఉంటాయి రెండుంటాయి అది విషయం రెండుంటాయి మీకు అర్థమవుతుంది ఇలా వచ్చిన తర్వాత జస్ట్ పూల రేకుల్ని అట్లా ఎట్లాగైతే తీసి ఒక్కొక్క చాలా సున్నితంగా ఉండేటువంటి పూల రేకులు అంటే ఎట్లాగైతే ఊడి పడిపోతాయో ఆ విధంగా సున్నితమైనటువంటి సూక్ష్మమైనటువంటి ఈ బోధలో ఆకాశం దగ్గర నుంచి పృథివీ వరకు పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇక మిగులు శ్లోకాల్లో పని ఊపుతాను నేను అంతే ఇంకేమీ లేదు అవి ఏమీ మిగలవు మీరు అవి ఏమీ మిగలవు చక్కగా నేను మీకు కమ్యూనికేట్ చేయగలిగితే చక్కగా మీ హృదయంలో మీరు నిక్షిప్తం చేసుకోగలిగితే ఈ చివరి పోర్షన్కి వచ్చేసామని చూసారా ఇక్కడ నేను అది ఊప ఊపేసిన తర్వాత పంచభూతాలు ఏమీ లేకుండా మిగిలిపోతాయి ఉన్నట్లే కనపడతాయి రజ్జువుల సర్పం ఉన్నట్టుగా ఉన్నది రజ్జువేనని ఎట్లాగైతే నీకు దృఢపడిపోతుందో పరబ్రహ్మ ఏమి ఉందని దృఢపడిపోతుంది అది అయమాత్మ బ్రహ్మ దృఢపడిపోతుంది నువ్వే అది దృఢపడిపోతుంది వాస్తవం చెప్పాలంటే మూడవ ప్రకరణానికి నేను వెళ్లాల్సిన అవసరం లేనేలేదు ఓకే కొద్ది జాగ్రత్తగా వింటురండి శ్లోక నంబర్ సిక్స్టి యద్వా ప్రతిధ్వనిర్వ్యోం గుణో నాసౌ సతీక్ష్య వ్యోమ్ని సధ్వని తేన సదేకం ద్విగుణం వియత్ ప్లీజ్ యద్వా చూసుకున్నాను వైక్రమం యద్వా ఒకవేళ అని లేక ఆర్ యద్వా అంటే ఆర్ అని కూడా అంటే ఇంకొక విధంగా చూస్తే నేను కూడా అర్థం అంటే ఇప్పుడు ఒక విధంగా అర్థం చేసుకుంటూ వచ్చాము ఇలా కాకుండా ఇంకో కోణంలో నుంచి చూస్తాం యద్వా అలా లేక ఒకవేళ అలా కాకపోతే ఇంకొక విధంగా చెప్తాను మీరు అండిని అది యద్వా ప్రతిధ్వనిర్వ్యోంను ప్రతిధ్వని వ్యోమున ప్రతిధ్వనిర్వ్యోమును ప్రతిధ్వని వ్యోమున గుణు గుణ సతి ఈక్ష్య సతీక్ష్యూ సతి ఈక్ష్యతే వ్యోముని సత్ ధ్వని తేన సత్కం ద్విగుణం వియత్ ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు అది ప్రతిపదార్థం అది అన్వయం చేసుకోవడంలో ఇప్పుడు చూడండి యద్వా ఒకవేళ అలా కానట్లయితే ఇప్పుడు వరకు మనం చూసిన దాన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోండి ప్రతిధ్వని వ్యోమ్న గుణ అక్కడికి సెంటెన్స్ ప్రతిధ్వని వ్యోమనహ గుణ అంటే వ్యోమన గుణ ప్రతిధ్వని ఆకాశము యొక్క గుణము ప్రతిధ్వని ఇంతకుముందే చూచాం కదా మనం ఏది వివేకవంచకంలోనే చూసాం అది ఫస్ట్ ప్రకరణలోనే చూచాం ప్రతిధ్వని అది ఆకాశం యొక్క లక్షణం శబ్దగుణం నాయన శబ్దగుణం ప్రతిధ్వని ఆకాశం యొక్క లక్షణం ప్రతిధ్వని వ్యోమన గుణ ఆకాశం యొక్క గుణం ఏది ప్రతిధ్వని శబ్దం నాసౌ సతీక్ష నౌ అసౌ అసౌ అంటే ఈ అనర్థం ఇది ఇది అనర్థం అసౌ ఈ ఏమిటా ఈ గుణం శబ్దగుణం ఏదైతే ఉందో ప్రతిధ్వని అసౌ ఈ ఈ గుణం ఏదైతే ఉందో ఇది సతీ సత్పదార్థము నందు ఈక్ష్యతే నా అసౌ ముందు నా ఉంది కదా నా అసౌ ఈ గుణం శబ్దగుణం ప్రతిధ్వని ఆకాశంలో ఏ ప్రతిధ్వని గుణము ఉందో అది అసౌ ఈ సతీ సత్పదార్థమునందు కారణ రూపంలో ఉండేటువంటి సత్పదార్థం ఏదైతే ఉందో దానియందు ఈక్ష్యతే నది కనిపించడం లేదు క్లియర్ కాబట్టి ప్రతిధ్వని శబ్దం లక్షణం శబ్ద గుణం ఆకాశం ఉంది కనుక ఆకాశములో శబ్దగుణం తెలుస్తూ ఉంది ఇది సత్పదార్థమునందు నీక్ష్యతే గోచరించడం లేదు క్లియరా అదే ఇంకో రకంగా చెప్తున్నాడు ఇప్పుడు ఎవరికి చెప్పింది దాన్ని కనుక వ్యోమిని ఆకాశంలో వ్యోమిని ఆకాశంలో ఆకాశే వ్యోమిని సత్ ధ్వని పో అంతే అక్కడికే సెంటెన్స్ వ్యోమ్ని సత్ ధ్వని ఇచ్చతే అని అర్థం కాబట్టి ఆకాశంలో సత్ ఉంది ధ్వని ఉంది అంటే శబ్దము ఉంది ప్రతిధ్వని ఉంది అది ఉంది అనేటువంటి కారణం యొక్క లక్షణం కూడా ఇందులో ఉంది సత్ అది వ్యోమిని సత్ అంతే వాక్యం దే కాబట్టి ఈ కారణం చేత మనకి ఏమర్థం అవుతా ఉందంటే సదేకం సత్ ఏకం అది ఒకే స్వరూపము వియత్ ద్విగుణం అది ద్విగుణం వియత్ వియత్ ఆకాశము ద్విగుణం రెండు గుణాలు ఏమిట రెండు సత్తారూపం ఒకటి ప్రతిధ్వని రూపం ఒకటి ఈ రెండు కలిగి ఉన్నాయి కనుక వ్యోమ్న గుణ ప్రతిధ్వని ఆకాశ గుణ శబ్ద ఇ సతి అంటే సత్తత్వే సత్పదార్థం ఏదైతే ఉందో పరబ్రహ్మం సతి సత్తత్వే అసౌ గుణ ఈ శబ్దగుణం ఏదైతే ఉందో ప్రతిధ్వని నీక్ష్యతే అందులో ఇది కనపడటం లేదు ఆకాశంలోనే కనపడుతుంది కానీ శబ్దగుణం సత్పదార్థంలో కనపడటం లేదు శబ్దం అంటే అవకాశ పదార్థుల అంటేనే కదా ఆకాశం అవకాశానికి అవకాశం లేదు ఎందుకంటే అది ఏకమే వాద్యతీయం వస్తువు ఉంటే కదా శబ్దానికి అవకాశం కనుక సతీ ఆ సద్వస్తువు ఏదైతే ఉందో సత్తత్వే అని అర్థం సతీ సత్ తత్వే శబ్దగుణ ప్రతిధ్వని ఈక్ష్యతే కనపడడం లేదు వ్యోమిని ఆకాశే అది వ్యోమిని అంటే ఆకాశే సత్ ధ్వని ఉభయ వీక్షతే అది ఆకామిని సధ్వని చూసుకోండి ఆయన వ్యోమిని సధ్వని వ్యోమిని ఆకాశే ఆకాశంలో సద్ధ్వని అంటే సత్ అనేది ఉంది ధ్వని ప్రతిధ్వని కూడా ఉంది కదా కాబట్టి సత్ ధ్వని ఉభయం ఈక్షతే రెండు కనపడుతూ ఉన్నాయి అని తేనా, ఈ కారణంచేత ద్విగుణం వియత్ ద్విగుణం వియత్ వియత్ ద్విగుణం ఆకాశము రెండు గుణాలతో శోభిస్తూ ఉంది రెండు స్వభావాలతో శోభిస్తూ ఉంది వియత్ సత్ అది సత్ అంతే ఇంకే సత్ ఏకం అర్థమైంది ఇప్పుడు చూడండి ఈ మాట ఎందుకన్నాడంటే తర్వాత ధర్మ ధర్మీలు వస్తున్నాయి ఇది జాగ్రత్తగా పట్టించుకోవాలి మీరు ఇది కొద్దిగా అంటే నేను చెప్పినవి అయినా ఇప్పుడు టెక్నికల్గా మీ కొన్ని పదాలు కొత్తగా ఉంటాయి వాటిని నేను డిఫైన్ చేస్తాను చక్కగా మీరు బాగా అర్థం చేసుకోండి ఆ తర్వాత మంచి పరిపుష్టి ఉంటుంది శాస్త్రంలో అవకాశ స్వరూపము ఏది ఆకాశం ఇది చూడండి ఆ రెండు స్వభావం ఒకటి ఉంది కదా దాని కార్యం ఏంటి అవకాశ స్వభావం కార్యం ధ్వని ప్రతిధ్వని ఈ రెండు కూడా వియత్లో ఉండే అది ద్విగుణం ఈ రెండు కూడా ఉండే సత్ ఎట్లాగూ ఉంది ఇకపోతే ఆకాశ అస్థి అనే వాక్యం ఏదైతే మన దగ్గర ఉందో ఆకాశ అస్థి ఆకాశము ఉన్నది అన్నాం కదా అసలు అదే వాక్యం తమస్తోండి ఎప్పుడైతే నువ్వు ఆకాశ అస్థి అని అన్నావో ఆకాశం ఈస్ ద సబ్జెక్ట్ కాదా జగత అస్థి జగత్ ఉంది గటేయంత్రహ అస్థి గడియారం ఉంది అంటే ఏంటి సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు ఇది వస్తువు ఆకాశ అస్థి అని గనకంటే అది ఒకే వాక్యం గనకైతే ఆకాశము అనేది సబ్జెక్ట్ అస్థిడికేట్ అంటే ఆకాశము అనేది గుని సత్ దాని గుణం సరి అర్థమైందా మీకు కాదులే నా తెలీదా ఇప్పుడు అది ధర్మ ధర్మీభావం చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు తేలిగ్గా మూడు మూడు తొమ్మిది తొమ్మిది నెలల పద్దెనిమిది అనేటట్టు చెప్తాయి అర్థం అవుతుంది తినండి ధర్మ ధర్మీభావం అంటే మనం వంళ్ళ ఇంకెళ్ళ చాలు లేదు మనకు అర్థం కాదు ఏమి లేదు నాయన ఏదైతే ఉందో విషయం అది ధర్మి వినండి బాగా దాని స్వభావం ఉండ అది ధర్మము ఇప్పుడు అర్థమైంది ధర్మే కారణము ధర్మము కార్యము ఇప్పుడు అర్థమైంది ఒకడు ఉండాలి ఇప్పుడు అర్జునుడికి తొమ్మిది నామాలు ఉన్నాయనుకోండి మీకు అర్థం కావడం కిరీటి ఒక నామం కదా ధనంజయ కిరీటి సవ్యసాచి కిరీటి కిరీటి అంటే ఏంటి కిరీటంటేంటి కిరీటం పెట్టుకొని ఉండేవాడు అంతేనా కిరీటం పెట్టుకొని ఉండేవాడు కిరీటి కదా సబ్జెక్ట్ ఎవరిప్పుడు వీళ్ళిద్దరిలో కిరీటమా లేకపోతే అర్జునుడు అర్జునుడు సబ్జెక్టు ఆయన ఇప్పుడు కిరీటం లేకపోయినా ఆయన ఉంటాడు కదా కదా కిరీటం ఉంటేనే ఉండేది అతను తమసదు సబ్జెక్ట్ ఏమో అర్జునుడు రివర్స్ అవుతా ఉంది అదే నేను చెప్పేది అర్జునుడు సబ్జెక్ట్ పోయి కిరీటం సబ్జెక్ట్ అయ్యి అర్జునుడు ప్రెడికేట్ అవుతాడు ధర్మధర్మీ భావం అక్కడ దెబ్బతింటుండేది ఎందుకు ఆకాశం ప్రధానంగా ఉందని చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఎగర కొడతాం బాగా అర్థం చేసుకోండి ధర్మము ధర్మి ధర్మి ఏదో అది వస్తువు దాని యొక్క గుణము ధర్మం దాని స్వభావం ధర్మం పంచదార ధర్మి తీయదనము స్వభావం ఏదైతే ఉందో అది ధర్మము అగ్ని ధర్మి దాని స్వభావం దాహక శక్తి కదా ధర్మం ఇప్పుడు అర్థమైందా అర్థమైంది ఇప్పుడు తమాషత్సం అండి ఈ ఆకాశంలో రెండు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవకాశ ప్రదాత్తులు ఆకాశ అంతవరకే వస్తుంది ఆ అవకాశము దాని యొక్క గుణం దాని యొక్క గుణం ఏంటంటే శబ్దం కదా ఈ రెండు ఆకాశంలో ఉన్నాయి కదా అవకాశం ఇవ్వడము ధ్వని ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండింటిని కలిపితే ఆకాశం ఈ రెండింటిని కలిపితే ఆకాశం ఈ రెండింటిని తీసేస్తే అదే అదే అదే బైట్ అదే బయట ఈ రెండింటిని తీసేస్తే ఆకాశం ఉందే అప్పుడు ఏముంది అది ఈ రెండుని కలిపేవా అయ్యా అక్కడ అవకాశం ఇవ్వడానికి ఒకటి ఉంది అవకాశ పదార్థులు అంటేనే ఆకాశం ఉంటుంది ఎందుకని సత్తులో లేదు కదా అవకాశ పదార్థులు అనేటువంటి లక్షడం కాబట్టి ఆకాశం ఏదైతే ఉందో ఇది అవకాశాన్ని ఇస్తుంది అవకాశాన్ని ఇస్తుంది కనుక రెండు చేతులు కలిసి అవకాశాన్ని ఇస్తుంది కనుక సౌండ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంది ఈ రెండు కలిపితేనే ఆకాశం ఉంది ఎందుకని దాని యొక్క గుణాలే ఇవి గనక స్వభావమే గనక స్వభావం ఎప్పుడు దూరంగా పోలేదు కాబట్టి ఈ రెండు కలిపే అది ఉంది సపోజ్ ఈ రెండు పోయినాయి అది లేదు పంచదారలో ఉండేటువంటి తీయదనాన్ని గనక తీసేస్తే ఒక రసాయనిక చర్య ద్వారా ఆ తర్వాత ప్రసాదం ఉంటుంది మీకు పంచదార ఉండదు అగ్ని కనుక ఆర్పేస్తే ఒకవేళ ఉంటే బొగ్గుగా ఉంటుందే గానీ అగ్నిగా ఉండడానికి అవకాశం లేదు ఎందుకని దాహక శక్తి ఎగిరిపోయింది గనక అంత వస్తుంది ఈ రెండింటి కలిపితే ఆకాశం ఉంది ఈ రెండింటినీ తీసేస్తే ఆకాశం లేదు ఆకాశమే కనుక లేకుండా పోయిందే అప్పుడు ఉన్నది ఏంటి అని అడుగుతున్నాను నేను పాము లేకుండా పోయినప్పుడు ఏదైతే ఉందో తాడు పాము కనపడడానికి ఆధారమైనటువంటిది అదే ఉంది కారణమే ఉంటుంది సదేవ బాగా అర్థం చేసుకోండి ఇదంతా ఇంట్రొడక్షన్ మీకు తర్వాత దానికి కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఆకాశం అనేటువంటిది ధర్మి అవకాశము ధ్వని ధర్మములు కదా ఎందుకని దాని నుండి వస్తున్నాయి కనుక ఒక్కసారి నేను బ్యాక్ ఎడతాను చూడండి ఆయన ఆకాశము ధర్మము జస్ట్ లిసన్ ఆకాశము ధర్మము ఇప్పుడు ఆకాశము ధర్మి అన్నాను గనక మీరు ధర్మాలు చెప్తున్నారు స్వామిజీ అవకాశం ఇచ్చేటువంటిది అట్లాగే ప్రతిధ్వని అన్నారు బాగుంది ఇప్పుడు నేను అట్లా కాకుండా ఆకాశం దగ్గరికి వెళ్ళి ఈ రెండిటి విషయంలో ఏదైతే ధర్మి అని మీరు అనుకుంటున్నారో దాన్ని ధర్మం చేశాను నేను ఇప్పుడు చేశాను ఇప్పుడు దానికి ధర్మి ఏది చెప్పండి సత్ అదే సత్ ధర్మి సత్ ధర్మి ఆకాశము ధర్మం సత్ ధర్మి ఆకాశము ధర్మం అర్థమైపోయింది ఇప్పుడు బాగా క్లియర్గా ఆకాశము ధర్మి అవకాశాన్ని ఇవ్వడము ప్రతిధ్వని దాని యొక్క ధర్మములు ఎట్లా రావాలి కాని ఆర్డర్ ఇప్పుడు ఎట్లొస్తుంది అంటే ఇది ఇక్కడే దైతం విశిష్టాత్వైతం అంతా పప్పులో కాలేసింది నేను అందువల్ల ఐ సింపతైజ్డ్ దోస్ పీపుల్ కారణం ఏంటో తెలుసా ఎంత జటిలమైనటువంటి తాత్విక రహస్యాల్ని వాళ్ళ బుద్ధి అందుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయను దే వెరీ పూర్ అర్థమైందే ఏదో నాలుగు తరం చదివేవాడికి షేక్స్పియర్ బుక్ తీసుకొచ్చి ఇచ్చినట్టు ఉంటుంది అందుకని వాళ్ళను వాళ్ళు అద్వైతం తప్పంటే దట్స్ ఆల్ రైట్ సార్ ఓకే అసలు వాదనే లేదు ఏ జీవుడు ఈశ్వరుడు కాదని ఓకే సార్ ఓకే ఎందుకని వాడికి తెలిసి ఉంటే కదా మనం వాడితో మా వాదించాలి అసలు ఈ లోతుల్లోకి ఎక్కడ వెళ్తాడు అర్థమవుతుంది ఇప్పుడు మీకు శాస్త్ర హృదయం మనం ఎక్కడ తీసుకపోద్దు కనుక ధర్మము దాని ధర్మములు ఉంటే ఇప్పుడు ఏమవుతుంది తెలుసా ఏదైతే ధర్మమో దాని ధర్మిగా గుర్తించి ఏదైతే ధర్మమో ధర్మియో దాన్ని ధర్మంగా గుర్తించడం జరుగుతుంది అందువల్ల ఇంకా బాధకు ఎక్కే జన్మలు జన్మల జన్మల జన్మలు కడిచిపోతా ఉంటాయి జాగ్రత్తగా వినండి దే ఎప్పుడైతే ఉన్నదాని విస్మరించేవో లేని దాన్ని ఉన్నట్లుగా భావిస్తున్నావు ఉన్నదాని విస్మరించావు అంతే ఎప్పుడైతే ఉన్నదాన్ని నువ్వు గుర్తించలేదో ఆరోపించావు చూడు దాన్నే సత్యం ఆకాశం ఆరోపణ కాదా సత్తులో సత్తులో ఉండేది ఒకటే ఎక్కడి నుంచి వచ్చింది రెండవది మొన్ననే చెప్పాం కదా మీకు గడిచిన ఉపన్యాసాలని చూశారు ఆకాశం కూడా ఆరోపం పంచభూతాలన్నీ ఆరోపం మరి ఆరోపం ఆకాశం అయితే సత్యం వచ్చేసి సత్ అయితే నువ్వు ఆకాశాన్ని సత్తుగా చెప్తావేంటి సార్ ఇప్పుడు చూడండి ఆకాశ అస్థి ఏమైంది దాని అర్థం ఆకాశం సబ్జెక్టు అస్థి రెడికేట్ చాలా జాగ్రత్తగా పట్టుకోండి బాగానే చెప్తున్నా అనుకుంటున్నా ఆకాశము ధర్మి అస్థి ఏది సత్తు కదా అది ధర్మం అయిపోయింది అంటే ఆకాశం యొక్క గుణము సత్ పదార్థమా నవ్వులట్టుగా లేదు దాని నుండి ఇది దీని గుణం అది అవుద్ది దీని స్వభావం అది ఎట్లా ఉంది దట్ ఈస్ ద చాలా క్రిటికల్ క్రూషియల్ పాయింట్ పట్టుకున్నారా వదిలిపెట్టబాకండి ఏది వదిలిన పర్వాలేదు దీని వదులు చెప్తా కాబట్టి ఉన్నదాన్ని విస్మరించినప్పుడు ఏదైతే మనం ఆరోపించడం జరిగిందో అదే సత్గా భావిస్తున్నాం దాన్నే ధర్మిగా భావిస్తున్నాం వచ్చిన బాధంత అది కనుక ఈ ధర్మి ధర్మ భావం ఏదైతే ఉందో దీన్ని విపర్యంగా చూడడం జరుగుతూ ఉంది నెక్స్ట్ కనెక్షన్ విపర్యంగా చూడడం అంటే దీని లక్షణాలు దానిలో దాని లక్షణాలు దీనిలో చూడడం జరుగుతూ ఉంది ఇది దేని యొక్క ప్రభావం స్వామీజీ ఎందువల్ల అట్లా జరగడం ఉంది అదే సార్ మాయా అదే మాయా ఇలా చూపడమే మాయా ఇదే మాయా ప్రభావం see the next ెక్స్ట్ శ్లోకేద్ వ్యోమ సా సోమ్నోర్భిన్న ఆపాద్యర్మ ధర్మి వ్యత్యయ అవకల్పత్ అది వ్యత్యే avakalpayet వేధ్యేనా అవకల్పయేత్ ఇతర్థ చాలా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను కాకపోతే సూక్ష్మంగా ఉంది గనక కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుందేమో అందుకని రిపీటెడ్గా చెప్తున్నా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ ఉపన్యాసం జాగ్రత్తగా పట్టించుకోండి యా శక్తి ఇక్కడ శక్తి అంటే దేని శక్తి అచ్చ అచ్చా మాయా ये माया ही या ही, शक्ति व्योम व्योम अट आकाशन कदा कल व्योम व्योम कलपये माया शक्ति व्योम आकाशाने कलो तुशार आरोप अंत సర్పాన్ని కల్పించిందో అది ఏ మాయా మాయాశక్తి యా శక్తి ఏ మాయాశక్తి అయితే వ్యోమ అంటే ఆకాశం వ్యోమ కల్పయేత్ ఆకాశాన్ని కల్పించిందో ఆరోపించింది ఆయన పంచభూతాలన్నీ ఆరోపం కదా మొదట మొదట దానికి వస్తున్నాడు ఆకాశానికి ఏ మాయాశక్తి అయితే ఆకాశాన్ని కల్పించిందో ఎక్కడ సద్వస్తుని సద్వస్తుని సత్పదార్థమునందు ఏకమేవ అద్వితీయ బ్రహ్మ అనేటువంటి సత్పదార్థం ఏదైతే ఉందో ఆ సద్వస్తుని సత్పదార్థమునందు వ్యోమ ఆకాశాన్ని కల్పయేత్ కల్పించిందో ఆరోపించిందో సామాయే రెండవలయం సామాయ అంటే ఆ మాయా శక్తి సద్వ్యోమ్నోహో అభిన్నతాం సద్వ్యోమునో అభిన్నతం ఏ మాయాశక్తి అయితే సత్పదార్థమునందు సద్వస్తువునందు ఆకాశమును కల్పించిందో స ఆ మాయాశక్తి సద్వ్యోమ్న ఆ సత్తుకి ఈ ఆకాశానికి అంటే ఉన్నటువంటి సత్తుకి కల్పింపబడినటువంటి ఆకాశానికి అభిన్నతం ఆపాధ్య అభిన్నతం రభిన్నతం అని ఉంది కదా అభిన్నతాం వ్యోమనోహో అభిన్నతాం ఆపాధ్య ఇప్పుడు ఏం చేసిందో తెలిసి ఇప్పుడు ఏదైతే ఏ మాయాశక్తి అయితే ఆకాశాన్ని ఆరోపించిందో దేంట్లో ఆరోపించింది సద్వస్తులు కదా ఆ సద్వస్తువు ఈ ఆకాశము ఒకటే చూడండి ఎక్కడ చేసేది తప్పు ఆ సద్వస్తువు ఈ ఆకాశము ఒకటే వాటి రెంటికి భేదం లేదు ఆ భిన్నతం ఏకత్వం అభిన్నతం అంటే ఏకత్వం ఇదేంటి మళ్ళీ ఆపాధ్య మళ్ళీ దీన్ని కూడా ఆరోపించింది వినండి తెలుస్తుంది మీకు తెలియపోతే నా దగ్గర అభిన్నతం కాబట్టి ఒక్కసారి ఆకాశాన్ని సద్వస్తువులో ఏ మాయ అయితే ఆరోపించిందో అదే మాయ ఏం చేసిందంటే ఆరోపించేసింది కదా ఆరోపించేసిందా లేదా ఆరోపించిన తర్వాత ఏం చేస్తుందంటే ఆ రెంటికి మళ్ళీ రెండు చెప్తూ ఉంది ఒకటిగా చెప్తూ ఉంది రెండింటి చెప్తూ ఉంది దేని ఆరోపించిందో అది అధిష్టానం ఏదైతే ఆరోపించబడిందో అది ఆరోపం కదా ఆకాశం ఆరోపం సత్ బ్రహ్మం అధిష్ఠానం ఒకవైపు దీన్ని దాంట్లో ఆరోపించి ఆ రెండు ఒకటే అంటది మళ్ళీ అభిన్నతం జగత హస్తి సేమ్ సెంటెన్స్ జగత అస్థి కాబట్టి జగత అనేది ప్రపంచం మీకు ఇప్పుడు కావాల్సింది ఆకాశహస్తి జగత అంటే ఆకాశహస్తి కదా వాక్యం మనకు ఆకాశము అస్థి చూడు రెండు ఇప్పుడు ఏం చేసింది ఒక వాక్యంగా ఇచ్చింది మనకు అవకాశ అస్థి అనే మనం పెద్ద బాగా అర్థమైన వాళ్ళలాగా ఉన్నది అని ఆకాశాన్ని సబ్జెక్ట్ చేసేసి ధర్మిగా ఉన్నదనేది ఏదో దాని దాని ధర్మంగా చెప్తున్నాం కానీ వాస్తవానికి ఆరోపింపబడింది ఏది దేని ఎందు ఆరోపింపబడింది ఆరోపించబడింది ఆకాశం దేని ఎందు సద్వస్తువులందు సద్వస్తువు ధర్మి ఆకాశము ధర్మం ఆకాశ అస్థి అనే వాక్యంలో ఆకాశము ధర్మి సద్వస్తు ధర్మం అండర్స్టాండ్ దిస్ పాయింట్ ఆకాశ హస్తి కదా నేను అదే వాక్యం కనుక మనం ఏం చేశాము నో ఆ రెండిటి కలపడానికి అవకాశం లేదన్నా ఆకాశ అస్థి అస్థి అనేది సత్కు సంబంధించింది ఆకాశ అనేటువంటిది ఇది అవకాశాన్ని ప్రతిధ్వని ఇచ్చేటువంటిది తహ అస్థి అది ఏదైతే ఉందో సత్ పదార్థం దాని నుంచి ఆకాశం వచ్చింది ఆకాశం ఉంది సత్పదార్థం ఉంది ఆకాశం లేదు సత్పదార్థం ఉంటుంది దట్ ఈస్ అవర్ పాయింట్ ఇది ఆకాశ అస్థి అని ఎప్పుడైతే అనేసిందో రెండు పదాన్ని చేసి ఒక్కటి చేసింది చుడు అది మాయా ట్రిక్ ఆఫ్ ది మాయా ట్రిక్ ఆఫ్ ది మాయా జగలరీ ఈ రెండు పదాన్ని ఒకటి చేసి వాటి మధ్యలో తేడా లేనట్టుగా ఆకాశం ఉన్నది ఒకే వాక్యం అనేసింది అభిన్నతం అభిన్నతం ఆపాధ్య మొదటేమో ఆకాశాన్ని ఆపాదించింది ఆ తర్వాత ఏకత్వాన్ని ఆపాదించింది ఆరింటికి ఇప్పుడు ధర్మి ధర్మ భేదం ఏదైతే ఉందో ధర్మ ధర్మిత్వం కాబట్టి ఏది ధర్మము ఏది ధర్మి అనే విషయంలో ఏం జరిగిందో తెలుసా వ్యత్యయేనా ఓహో వ్యత్యయేనా విపరీతేనా విపర్యేనా అది ఇప్పుడేం చేసేసింది దాన్ని ఎప్పుడైతే అలా చేసిందో దీన్ని విపరీతంగా అవకల్పయే కల్పిస్తుంది విపరీతంగా విపరీతం అంటే ఏంటి అది ఇదిగా ఇది అదిగా ధర్మి ధర్మముగా ధర్మము ధర్మిగా మళ్ళీ ఒక్కసారి గనక మీకు జ్ఞాపకం ఉంటే వివేక పంచకానికి గనకపోతే న్యాయ వైశేషికాల్లో ఆకాశం నుండే సమస్తం వచ్చిందని చెప్పాడు చూచారా వాడికి ఊత ఇదే ఆకాశం ఎప్పుడైతే ధర్మైపోయిందో సత్తు ఆకాశం అయిందంటే ఆకాశం నుంచే సృష్టి వచ్చింది అని అన్నప్పుడు ఒక్కసారి అవి బలపడిపోతాయి ఏది న్యాయ వైశేషకాలు నైనా ఇప్పుడు అర్థమైందా క్లియర్గా అందువల్ల ఇప్పుడు చూసుకుంటే శ్లోకం యా శక్తిహి ఏ శక్తి వ్యోమ ఆకాశాన్ని సద్వస్తువు కల్పయేత్ కల్పించిందో సా అదే శక్తి అదే మాయాశక్తి సద్వ్యోమోహం సత్తుకి ఆకాశానికి అభిననతాం ఆపాద్య కాబట్టి వాటి రెంటికి ఒకటే అభిన్నత ఏకత్వం ఏకత్వాన్ని ఆపాదించేసింది ఏమని ఆకాశహాస్తి అదంతా ఒకటే అని ఇప్పుడు ధర్మ ధర్మిత్వం ఇప్పుడు చెప్పండి ఏది ధర్మం ఏది ధర్మి అంటే ఆకాశమే ధర్మి సత్పదార్థం ధర్మము అని వ్యత్యయేనా విపర్యేనా విపరీతేనా విపరీతంగా చెప్తా అంటే ధర్మాన్ని ధర్మిగా ధర్మిని ధర్మంగా చెప్తుంది కాబట్టి వ్యత్ అయ్యేనా అవకల్పయేత్ ఇట్లా కల్పిస్తుంది ఆయన దాంట్లో భావం ఉంది మీకు పక్కన ఆ భావంలో వన్ టూ త్రీ ఫోర్త్ లైన్ ఉంది చూడు ఫోర్త్ లైన్లో భేదమును కల్పించాను దాడా అభేదమును కల్పించి ఆబెట్టుకోండి పక్కన అభేదమును కల్పించి ధర్మి ధర్మీ ధర్మీభావమును విపరీతముగా కల్పిస్తూ ఉంది బాగా పట్టించుకోండి ఏంటో తెలుసా ఆకాశ అస్థి అదే అదే వాక్యం ఆకాశ అస్థి వాక్యం అన్నప్పుడు మొట్టమొదటి ఏం చేసిందంటే ఈ మాయాశక్తి సద్వస్తు ఆకాశము ఈ రెంటి మధ్య అభేదాన్ని సృష్టించేసింది ఆకాశస్తి చూడ వాక్యం ఎట్లుందో ఆకాశం ఉన్నది ఉన్నది ఏంది ఆకాశం ఆకాశం ఏంటి ఉన్నది అంతా కలిసి ఒకటే అయింది ఆ రెంటికి మధ్య ఆకాశ అస్థి అనే రెండు పదాలకు మధ్య అభిన్నత మొదట ఏకత్వం ఆ రెండు ఒకటే అనేది చేసేసింది అది ఆకాశ అస్థి ఆ తర్వాత ఏం చేసింది ధర్మి ధర్మ భావత్వం దగ్గరకు వచ్చేటప్పటికి ధర్మిని ధర్మంగా ధర్మాన్ని ధర్మిగా చూపెట్టింది అందువల్ల ఆకాశం సబ్జెక్ట్ అయిపోయింది అస్థి ప్రిడికేట్ అయిపోయింది వాస్తవంగా చెప్పాలంటే అస్తి సబ్జెక్టు ఆకాశం ప్రెడికేట్ ఐ థింక్ నవ్ యూ హండర్స్టెడ్ ఎనీ డౌట్ ఇంకా మీకు కొద్దిగా సింప్లిఫై కావడానికి ఒక మాట చెబుతా ఇప్పుడు ధర్మము ధర్మి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అంటే ధర్మము అంటే నాయన ధర్మము అంటే గుణము లేక స్వభావము గుణము లేక స్వభావం ధర్మం అంటే ఏంటంటే గుణము లేక స్వభావము అది ధర్మం కారణం ఏదైతే ఉంటుందో అది ధర్మి కార్యం ఏదైతే ఉంటుందో అది ధర్మం అర్థం కదా నేను ఇప్పుడు నిప్పు పట్టుకుంటే మనకు కాలుతుంది ఎందుకు కాలుతుంది దాని ధర్మం దేని ధర్మం అగ్ని అగ్ని లేదనుకో నీకు కాలడం ఉంటుంది ఉండదు కదా ఈ ధర్మం ఈ స్వభావం దేనికి సంబంధించింది అగ్నికి సంబంధించింది అగ్ని కారణము ఇది కార్యం కదా మిమ్మల్ని కార్యం కాల్చింది కానీ కారణం కాదు అగ్ని ఉంది దాని యొక్క స్వభావం ఇది ఇది ధర్మ ధర్మీ భావం కాబట్టి ధర్మము అంటే స్వభావము లేక గుణం ఇది మీకు అనేక సార్లు చెప్పిన మీరు మర్చిపోవడంలోనే వస్తుంది ప్రాబ్లం అంతా ఆ వస్తువు ఆ వస్తువుగా ఉండడానికి కారణమైంది దాని ధర్మం ఎన్నిసార్లు చెప్పలేదు మీకు అగ్ని ఉంది అగ్ని అగ్నిగా ఉండడానికి ఏది కారణం అది ధర్మము నీళ్లు చల్లగా ఉంటాయి నీళ్లు చల్లగా ఉండడానికి ఏది కారణం అది ధర్మము అని కాబట్టి నీళ్ల ధర్మం చల్లగా ఉండడము అనేటువంటిది అంతే ఇక్కడ కాబట్టి ధర్మము అనేది స్వభావంగా గుణంగా తెలుసుకోవాలి దేని ధర్మము దేని దేని స్వభావం స్వామీజీ దేని గుణం స్వామీజీ అన్నాడు అనుకోండి దేని గుణము అది గుణి అది గుడి అదే ధర్మి అదే ధర్మి గుణి గుణము ధర్మి ధర్మము ప్లీజ్ అంటే కారణము ధర్మి కార్యము చెప్పండి ధర్మం ధర్మం ధర్మం చేయండి బాబు అని కానీ అది ఇప్పుడు చూడండి సూర్యుడు ఉండాడు అంటే నేను మీరు ఒక సీనియర్గా నన్ను చూస్తే నాకు భయం వేస్తుంది అర్థం ఏందో లేదని ఇంకేలే సూర్య తేజోమయ సూర్య తేజోమయ ఎలిసిటేషన్ ఎలిసిటేషన్ ఇట్ ఈస్ సూర్య తేజోమయ ఇప్పుడు చెప్పండి ధర్మీ ఎవరు ఏంటి అక్కడ నేను అడేదా సూర్య తేజోమయ సూర్య ఒక పదము తేజోమయ ఒక పదం దాని అర్థం మీకు తెలుసు కదా సూర్యుడు తేజోమయుడు అంతేనా ధర్మి ఏదో చెప్పండి ధర్మము ఏందబ్బా ఇంత లోతు విషయాలు చెప్పేస్తాడు అది కాదు కదా అంతే తేజస్సు ధర్మము తేజస్సు కలిగిన సూర్యుడు ధర్మి ఇప్పుడు ఆకాశము ధర్మి ్రహ్మము ధర్మ ఇప్పుడు అర్థమైందా మీకు అది అది వ్యవహారం సూర్య తేజోమయ సూర్య ధర్మి తేజోమయం అనేది తేజస్సు ధర్మము ఆకాశము ధర్మి ఆకాశము ధర్మి ధర్మం చెప్పండి అవకాశత్వం ఆకాశము ధర్మి అవకాశత్వము ధర్మం కదా అట్లాగే సత్యం ఏంటో చెప్పండి ధర్మి ధర్మం చెప్పండి అట్లా అయినప్పుడు ఆకాశ అస్థి అని నువ్వు ఎట్లా చెప్తావు నువ్వు ఆకాశ అస్థి అనే వాక్యంలో ఆకాశాన్ని ధర్మి చేసావా లేదా ఉన్నది ఆకాశము ఉన్నది కాదు కాదు ఉన్నది ఉన్నది ఆకాశం ఉన్నది ఆకాన్నది ఏదో అస్థి అది ధర్మి ఆకాశహర్మం ఆకాశహర్మి అవకాశత్వం ధర్మం కాబట్టి ఈ మా ఏం చేసిందంటే ఇప్పుడు ఆ రెండింటి ఒకటి చేసేసి ఆకాశ అస్థి చూడండి ఎంత వరకు వెళ్ళారో మన వాళ్ళు ఎవడ ఆలోచించాడు సార్ ఇది దీంట్లో ఎంతవరకు వస్తారో తెలుసా ఇప్పుడు ఎప్పుడో చెప్పినాను నేను ఇవంతా నేను ఇవి కొత్తగా చెప్తున్నానని అనుకోవడంలే కొత్త ప్రజెంటేషన్ అంతే నువ్వు మీ బుక్స్ కూడా చెప్తా కావాలంటే మీరు ఇప్పుడు ఒకసారి ప్రతస్మరణ స్తోత్రం తీసుకొని వస్తే ఫస్ట్లోనే ప్రతస్మరామి హృది సంస్మృతాత్మతత్వం సత్యుత్సుకం అన్నప్పుడు ఘటహ అస్థి పుష్పం అస్థి అని వచ్చాను నేను కుండ ఉంది పుష్పం ఉంది అని రాశాను మీకు చెప్పాను సార్లు ఇవి మారుతున్నాయి కానీ అస్థి అక్కడ ఎప్పుడూ ఉందని అదే ధర్మి అదే సత్యం క్లియర్ చెప్పాము జ్ఞాపక ఉండడం లేబట్టి ఒక రకమైన ప్రజెంటేషన్ ఎట్లయినా సరే తస్మాత్కేనాప్యుపాయైన మనహ కృష్ణో నివేశ ఏ విధంగా సరే ఏ ఉపాయం చేతనైనా హృదయంలో కృష్ణుని పెట్టుకోవాలా ఏ ఉపాయం చేతనైనా సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి హృదయంలో అంతే ఇంపార్టెంట్ జస్ట్ జస్టిస్ ఆకాశ అస్తి అన్నప్పుడు ఆకాశము ధర్మీ అస్తి ధర్మం అవుతా ఉంది ఇది వ్యత్యయన కానీ ఇది తప్పు ఎందుకంటే కార్యము ధరిమి అయిపోతా ఉంది కారణము ధర్మంగా పరిణమిస్తూ ఉంది ఉన్నది సత్ అయితే ఆకాశం ఉన్నట్లు చెప్తున్నాము ఆ ఉన్నదేది సత్ మనం ఇప్పుడు చెప్పేది ఆ సత్ ఆకాశము దాని ధర్మము ఇప్పుడు ఆకాశం సత్ అయింది సత్యము దీని ధర్మమైంది ఆకాశం యొక్క ధర్మం అయింది ధర్మం అది పోయినా కూడా ఇది ఉంటుంది కాబట్టి సత్తు పోయినా కూడా ఆకాశం ఉన్నదని చెప్పినంత ఘోరం ఇది వ్యత్యయన విపర్యేన విపరీత మాయా ప్రభావేన ఇది ఎట్లా జరిగిపోతా ఉంది ధర్మీ ధర్మ వ్యత్యయము కాబట్టి ధర్మీ ధర్మ వ్యతిరేక ఇది విపర్యము విపరీతము ధర్మీ ధర్మ విపరీతము మాయా ఫలము అంతే ఈ మాయ యొక్క ఫలితం ఇదంతా కూడాను అంటే ఆరోపిత అధిష్టానాలు ఏవైతే ఉన్నావో నైనా క్లియర్గా పెట్టుకోండి ఏదైతే అధిష్టానంగా ఉండి ఏదైతే ఆరోపించబడిందో మొట్టమొదట ఈ అధిష్టానానికి ఆరోపితానికి భేదం లేకుండా చేసింది రజ్జువుల సర్పాన్ని తీసుకెళ్ళి పెడితే సర్పం వేరు రజ్జు వేరు కదా లే రజ్జువు సర్పం ఒకటి అన్నది ఎందుకు అన్నదో తెలుసా సర్పం అస్తి అన్నది ఆ అది ఆకాశహస్తి సర్ప అస్థి ఆ అస్థి అది అధిష్ఠానం అస్థి అధిష్ఠానం తజ్జు ఏవా సర్పం కాదు ఈ రెంటికి భేదాన్ని లేకుండా ఆ భిన్నత రెంటి మధ్యలో ఏకత్వాన్ని తీసుకొచ్చి పెట్టేసింది ఆ తర్వాత ఏం చేసింది అధిష్ఠానాన్ని మరుగున పరిచేసింది అధిష్ఠానాన్ని మరుగున పరిచింది అస్థిని మరుగున చేసేసింది దాచేసింది ఆకాశాన్ని చూపిస్తా ఉంది ఆకాశ అస్థి అస్థి ఎగిరిపోయింది అస్థి ప్రధానం ధర్మి ఇది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది స్వామి అంటారు అదే యా శక్తి అదంతా మాయా శక్తి సార్ దట్ ఈస్ ద ట్రిక్ ఆఫ్ మాయా దట్ ఈస్ ద ట్రిక్ ఆఫ్ మాయా ఎంతైనా ఆడిస్తుంది జస్ట్ నెక్స్ట్ సతో వ్యోమ్మత్మాపన్న వ్యోమ్న సత్మ్ లౌకికార్కికాశ్చావచ్చి మాయాచిత తేలికైపోతా ఉన్నది ఒక్కొక్క దశలో అంటే కాయ తిన్నట్టుగా ఉంది మొదట పండు తిన్నట్టుగా ఉన్న తర్వాత జ్యూస్ తీసేసినట్టుంది ఇప్పుడు సతహ వ్యోమత్వం ఆపన్నహ వ్యోమత్వం అంటే ఏంటి ఆకాశత్వం వ్యోమత్వం అంటే ఆకాశత్వం వ్యోమత్వం ఆకాశత్వం ఆపన్న కలిగాయి అంటే ఆరోపించబడ్డాయి సత్తులో వ్యోమత్వం లేదు ఉందే లేదు కాబట్టి అవకాశత్వం కానీ లేకపోతే ప్రసిద్ధ్వని కానీ ఇవన్నీ కూడా ఆకాశ లక్షణం ఇవి దాని ఎందు ఆరోపించబడ్డాయి దేని ఎందు కారణం ఏదైతే ఉందో ధర్మి ధర్మిలో ఈ వీటి ధర్మాలు ఇదేదైతే కావో ఆకాశం యొక్క ధర్మాలన్నీ తీసుకెళ్ళి సత్తులో ఆరోపించడం జరిగింది కాబట్టి సతహా బాగా అర్థం చేసుకోండి సతహ వ్యోమత్వం ఆకాశత్వము అంటే అవకాశం గాని ప్రతిధ్వని గాని అనే గుణాలు ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆపన్నహ దాంట్లో ఆరోపించడం జరిగింది కాబట్టి సత్పదార్థం ఏకమేవ అద్వితీయం గనుక పరబ్రహ్మ స్వరూపం దాంట్లో ఇవన్నైనా అవకాశం ఉందా ప్రతిధ్వని ఉందా ఉన్నట్టు కనిపించాయనుకో అదేంటది ఆరోపం త్రాడులో పావు లేదు పాము ఉన్నట్టు కనిపించింది అనుకో అది కేవలం ఆరోపం సూపరిపోజిషన్ లేని దాన్ని ఉన్నట్లు చూపించింది ఎవరు చూపించింది సా మాయా ఆ మాయా శక్తి అది చూపెట్టింది సరే అది ఫస్ట్ లైన్ సతో వ్యోమత్వం ఆపన్న కాబట్టి సత్పదార్థం ఏదైతే ఉందో సద్వస్తువుగా ఏదైతే మనకు తెలుస్తుందో దాంట్లో ఆకాశభావం అనేటువంటిది ఆరోపించడం జరిగింది కదా దీన్ని ఇట్లా అర్థం చేసుకుంటే అయిపోయింది కదా ఇది సెంటెన్స్ దిస్ ఈస్ ట్రూత్ ఇప్పుడు రజ్వునందు సర్పం ఆరోపించడం జరిగింది క్లియర్ శుక్తిగా ఎందు రచితం ఆరోపించడం జరిగింది శుక్తిగా రచిత భ్రాంతి ముత్యపు చిప్పలో వెండి ఆరోపించడం జరిగింది క్లియర్గా ఉంది కదా దానికి వచ్చిన బాధ ఏంటంటే సెకండ్ లైన్ చూండి వ్యోమ్న సత్తా తు తు ఇది అంటే అంతవరకు ఏ సబ్జెక్ట్ అయితే ఉందో ఒక్కసారి మరొక మలుపు తీరిపినప్పుడు తు అనేది వాడతారని మీకు అనేక సార్లు ఇది తు తు అంటే ఏంటో తెలుసా అలా గ్రహించకుండా అయ్యా ఉండేది సత్పదార్థం ఒకటే పరబ్రహ్మము సత్పదార్థము నందు ఆకాశత్వం అనేటువంటిది ఆరోపించబడింది అనేది వాస్తవం దీన్ని యాసిటీస్ యాక్సెప్ట్ చేసేస్తే ప్రాబ్లమే లేదు కానీ అలా గ్రహించకుండా తూ ఏం చేశారో తెలుసా సత్తాం సత్తాం వ్యోమనహ సత్తాం వ్యోమనహ ఎవరు లౌకికాహ తార్కికా అవగచ్చి దీనికి భిన్నంగా ఏం చేశారంటే లౌకికులు లౌకికా అంటే లౌకికులు తార్కికా అంటే తార్కికులు తర్కం కలిగినటువంటి వాళ్ళు అవగచ్చంతి ఏమి వ్యోమ్న సత్తా అది ఆకాశానికే ధర్మిత్వాన్ని అంటే ఆకాశమే ధర్మిగా ఆకాశాన్ని స్వరూపంగా సద్భావంగా ఏమి సత్త ఏదైతే ఉందో అది ఆకాశ ధర్మంగా అవగచ్చంతి జానంతి తెలుసుకున్నారు తెలుసుకున్నారు ఎట్లా తెలుసుకున్నారో తెలిసినో విపరీతమైన జానంతి అది తమష్ అవగతంతి వాళ్ళు తెలుసుకున్నట్టు సత్యం తెలుసుకోవాలి సత్యం కనుక తెలుసుకొని ఉంటే వ్యోమత్వం సతహ ఆపన్న అది సత్యం కాబట్టి ఆకాశత్వం అనేటువంటిది సత్పదార్థమునందు ఆరోపించబడింది అనేది సత్యం కానీ వాళ్ళు దాన్ని అట్లా గుర్తించకుండా దానికన్నా వ్యతిరేకంగా గుర్తించారు ఎవరు లౌకికులు తార్కికులు ఏమని గుర్తించారంటే సద్భావం ఏదైతే ఉందో అది ఆకాశం ధర్మంగా గుర్తించారు ఆకాశము యొక్క ధర్మంగా తెలుసుకున్నారంటే దాని అర్థం ఏంటి ఆకాశము ధర్మి పరబ్రహ్మము ధర్మం ఇట్లా వాళ్ళు గుర్తించడం జరిగింది అని అక్కడికి అయిపోయింది లాస్ట్ లైన్ల ఒక ఆశ్చర్యకరమైన విషయం మాయా ఉచితం హి ఇది విద్యారాయణ స్వామి తత్ అది ఏది ఇది విపరీతంగా గ్రహించడం అనేది ఆకాశత్వం ఏదైతే ఉందో ఆయన వ్యోమత్వం ఇది సత్పదార్థం అనేది ఆరోపించబడింది అది సత్యం అట్లా గ్రహించకుండా వ్యోమత్వం ఆకాశం ఏదైతే ఉందో దేనికి సత్పదార్థం దాని ధర్మము అని విపర్యంగా వాళ్ళు చూడడం ఏదైతే ఉందో లౌకికులు గాని తార్కికులు కానీ అవగత్యంతే అట్లా అర్థం చేసుకున్నారు ఏమిటా అర్థం చేసుకోవడం విపరీతనా దారి తప్పి అర్థం చేసుకున్నారు కారణం ఏంటి మాయా మాయా ప్రభావేనా అందువల్ల అంటున్నాడు మాయాహ ఉచితం హి తత్ తర్థం చేసుకోవడం తారుమారుగా అర్థం చేసుకునేది మాయా ఉచితం హి అది మాయకు సహజమే కదా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం మహిమ ఉన్నదాన్ని లేనట్టుగా అర్థం చేసుకోవడం మాయ ఇది మాయొక్క ధర్మం నిది కరెక్టు ఎందుకని అది మాయకు సహజమే ఆ మాయకు లోబడిపోయి ఉండారు కనుక మాయని ఆకాశాన్ని ధర్మిగా సత్పదార్థం పరబ్రహ్మమును ధర్మంగా వాళ్ళు దారిదెప్పి అర్థం చేసుకున్నారు విపరీతేనా ఎందుకంటే మాయకు లోబడి ఉండారు కనుక మాయకు లోబడి ఉండే వాళ్ళకి ఇది సహజమే కదా దీంట్లో గొప్పతనం ఏముంది అనికేలా ఇప్పుడు కదా మాయాయా ఉచితం హి సహజమే కదా అంటాడు కాబట్టి వ్యోమ్న సత్తాం విపరీతేనా అవగచ్చంతి జానంతి విపరీతంతో తెలుసుకుంటున్నారు తో మాయా ఉచితం అది మాయకి సహజమే కదా ఏం లేదు నాయన ఇదిగా ఉన్న వస్తువు ఏదో అది అలా తెలియకుండా మరొక విస్తంగ వస్తువుగా తెలియడం ఏదైతే ఉందో అది మిథ్యాజ్ఞానం ఉన్న వస్తువు ఉన్నట్లుగా కాకుండా మరొక విస్తంగ వస్తువుగా తెలిసిందనుకోండి రజ్జు రజ్జుగా తెలియకుండా సర్పంగా తెలిసిందనుకోండి అది మిథ్యాజ్ఞానం కదా అవునా కదా సత్తు సత్తుగా తెలియకుండా సత్తు ఆకాశంగా తెలిసిందనుకోండి అది మిథ్యాజ్ఞానం కాదు అంతే ఇంకేం లేదు విపరీత జ్ఞానం అంటే విపరీత జ్ఞానం రజ్ సర్పవత్ శుక్తిగా రజితవత్ ఇది మా ఇప్పుడు ఇంకొత్త మాట చెప్తాను చూడండి కొండ ఏంటి ఇవ్వనుకుంటారు బా స్వామిది ఇంకా తేలేదనుకున్నాం కొండ తేకున్నాం ఇదో కొండేంటి చెప్పండి కొండేంటి కొండ ఏంటి మట్టి కదా కొండల మట్టి కదా దాంట్లో ఒక డబ్బులు ఎత్తుతున్నారు ఏమన్నా కొండల మట్టి మనం వేసుకుంటే ఉంటాయి కొండలో డబ్బులు అది వేరే విషయం కొండ ఏంటి మట్టి కుండలో ఉండేది ఏంటి మట్టి అన్నా ఇంకేమైనా ఉందా కొండ కనపడతాన నువ్వేమంటున్నావు కొండ కనపడతానే కొండలు అంటున్నావా మట్టి అంటున్నావా కొండలో ఉండేది మట్టి అయినప్పుడు ఆ అది అదే కొండలో ఉండేది మట్టి అని ఇప్పుడే కదా నువ్వు చెప్పింది ఎన్ని నాలుకలు నీకు పా నువ్వేనా ఇప్పుడు నేను అడిగాను కదా కొండ ఏంటి అని అడిగాను మట్టి స్వామిజీ అన్నారు కుండలో ఉండేది ఏంటి అన్నాను మట్టి అన్నారు అయిపోయింది కదా ఇప్పుడు నేను కుండ పెట్టేంటే కుండ ఎందుకొచ్చి మీకు ఆ మాట మృదేవా ఏమనాలి మృదేవ అది మట్టిండి. అండి అని చెప్పాలి అది సత్యజ్ఞానం మనం ఏమంటానంటే దాన్ని చూడగానే కుండ కుండే మళ్ళీ మట్టి కుండలో ఉన్నది మట్టి ఇంత ఎందుకు సార్ రాద్ధాంతం అది ఏంటని నేను అడిగాను మట్టి చెప్పు కాబట్టి మట్టి కుండ మట్టి అయినప్పటికి కూడాను నీకు ఎక్కడైతే కుండ కనపడతా ఉందో అక్కడను మట్టి అని అనడం లేదు కుండ అని అంటున్నావు అవునా కాదా ఘటహాస్తి అంటున్నావు కాదు మృదస్థి ఘటహాస్తి కాదు సార్ మృదస్థి ఎందుకన్నా ఉండేది మట్టే మట్టి యొక్క వికారం కుండ ఇప్పుడు ఒప్పుకుంటారా మట్టి యొక్క వికారం మాడిఫికేషన్ మట్టి కుండగా కనపడతా ఉంది కుండలో ఉండేది మట్టి గనక మట్టి యొక్క వికారం కదా కుండ ఇప్పుడు మట్టి కుండ ఏంటి ఏంటి ఇప్పుడు చెప్పిన వాక్యమే కదా వికారం మట్టి యొక్క వికారం కుండ మట్టి ఏంటి వికారి ఎగ్జాక్ట్లీ దాన్సర్ మట్టి వికారి కుండ వికారము బంగారు వికారి ఆభరణములు అది తమ ఇప్పుడు వికారి వికారం ఉండేది బంగారమే అది ఇంకొక రూపాన్ని పొందినప్పుడు వికారం పొందింది అని అర్థం కాబట్టి మట్టి వికారి మట్టి యొక్క వికారము మాడిఫికేషన్ కుండా బంగారు వికారి దాని యొక్క మాడిఫికేషన్ ఏదో వికారం ఏదో అవి ఆభరణాలు కనుక మృద్వికారట మృద్వికార ఘట మట్టి యొక్క వికారం ఏదైతే ఉందో అది ఘటము కుండ మట్టి వికారమే కుండ వికారాన్ని పొందినటువంటిది మట్టి నాయన వస్తున్నాను పాయింట్ నేను కదిలానంటే ఎక్కడికో పోతాను మీకు తెలుసు కుండలో దూరానంటే మట్టిలో దేలాను అర్థం సరేనా మట్టి యొక్క వికారం కుండ వికారమును పొందినది ఎవరు మట్టి అది ధర్మి మట్టి ధర్మి కుండ అది వికారాన్ని పొందింది కనుక అది ధర్మము దేని యొక్క ధర్మము దేని యొక్క వికారము మట్టి యొక్క వికారం కుండ మట్టి యొక్క వికారం మట్టి వికారి కుండ వికారము ఇది ఉన్నటువంటి వ్యవహారం వికారి వికారము వికారి మట్టి వికారము కుండ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా వికారి అయినటువంటి మట్టిని మరిచిపోయి వికారి అయినటువంటి మట్టిని ధర్మిని మరిచిపోయి వికారమైనటువంటి కుండని తలచి దానిని మరచి దీనిని తలచి వికారి అయినటువంటి మట్టి ఏదైతే ఉందో సత్తా దానిని వికారమైనటువంటి కుండగా భావిస్తూ ఘటహ అస్థి అన్నప్పుడు కుండ సబ్జెక్ట్ అయిపోయింది ధర్మి అయిపోయింది అస్థి ప్రెడికేట్ అయిపోయింది అది అర్థం అవుతుంది ఇప్పుడు వికారి వికారం అవుతుంది వికారం వికారి అవుతుంది మీకు అర్థం కావడం కోసం ఇది విపర్యేనా విపరీత ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహించకుండా ఇంకొక రకంగా గ్రహిస్తూ ఉండరు ఎవరిలా గ్రహించేటువంటి వాళ్ళు అవగాహనంతే ఎవరిలా తెలుసుకునేటువంటి వాళ్ళు లౌకికాహ తార్కికా రెండు పదాలు వాడాడు చాలా జాగ్రత్తగా వాడాడు ఈ రెండు పదాలు లౌకికాహ లౌకికలు లౌకికలు అంటే లోక సంబంధమైన వ్యవహారమే కలిగినటువంటి వాళ్ళు లౌకికులు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఎవరు లౌకికులు అంటే శాస్త్రతాత్ప తాత్పర్యం తెలియని వాడు శాస్త్రం అడుగు తెలియదో వాడు లౌకికుడు కాబట్టి శాస్త్రం తెలియకుండా అంటే ప్రమాణం లేకుండా మాట్లాడేటువంటి వాడు వాడికి దోచింది వాడు మాట్లాడతాడే అది లౌకిక జ్ఞానం సెక్యులర్ నాట్ స్పిరిచువల్ అది లౌకిక జ్ఞానం ఎందుకని వాడికి శాస్త్రం లేదు శాస్త్రము లేనిటువంటి వాడు లౌకికుడు ఆ తేడా చెప్తున్నాను శాస్త్రము ఎవరి దగ్గర లేదో వాడు లౌకికుడు తార్కికుడు స్వామి శాస్త్రం ఉంటుంది వాడి దగ్గర శాస్త్రీయమైన తర్కం ఉండదు శాస్త్రం ఉంటుంది కానీ శాస్త్రీయమైన తర్కం ఉండదు అక్కడే ఇన్ని మతాలు పుట్టుకొస్తున్నాయి ఇప్పుడు చూడండి అద్వైతము ద్వైతము విశిష్టాద్వైతము భావాద్వైతము శుద్ధాద్వైతము లింగాయతులు వాళ్ళు వీళ్ళు వీళ్ళందరికీ వేదమే ఆధారం మళ్ళీ చూడండి మరి వేదమే మీ అందరికీ ఆధారమైనప్పుడు ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నారయ్యా ప్రమాణం ఉంది తర్కం చెడింది కాబట్టి తర్కం ఎట్లా ఉండాలి అనేది కూడా ఇంపార్టెంట్ దీనికి ఆచార్యులు వారు ఏం చెప్పారు శృతిమతర్కో అనుసంధీయతాం ఎక్కడా సాధనపచ్చకం అది చిన్న విషయాలు కాదు ఇవన్నీ శృతి మతర్క అనుసంధీయతాం శృతిబద్ధమైనటువంటి తర్కం చేయాలి శాస్త్రానికి భిన్నంగా పోయి తర్కం చేయకూడదు ఎలా తర్కం చేయాలన్న దానికి కూడా తర్కశాస్త్రం ఉంది ఆ తర్కశాస్త్రం తెలిసిన వాడు న్యాయశాస్త్రం చేయని తెలిసిన వాడు శాస్త్రాన్ని తార్కికంగా చెప్పగలడు కానీ లేకపోతే చెప్పేందుకు అవకాశం లేదు నేను మహాపండితుడిని అని కూర్చుంటే టీవీలో మాట్లాడాలని పనికి వస్తాడు ఈ గ్రంథంగా తీసుకెళ్లి పెడితే ఈ శ్లోకానికి అర్థం చెప్పాను కాని అంటే అయిపోద్ది అర్థం అవుతుంది ఎందుకో తెలుసా ఇది మనకి తేలిక ఉంది తేలిక ఉండడానికి కారణం మనం ఏదో పెద్ద భేదవులు నేను అనుకోవడం లేదు మనకు శృతిమత తర్క తెలుసు కాబట్టి ఏ విధంగా హ్యాండిల్ చేయాలి హౌ టు హ్యాండిల్ ది ఆర్గ్యుమెంట్ అసలు తర్కాన్ని ఎట్ట హ్యాండిల్ చేయాలి అనేటువంటి తెలుసు అందువల్ల ఎవడైతే ప్రమాణమే లేదో శాస్త్రమే లేదో వాడు లౌకికుడు లౌకికాహ లౌకికులు వాళ్ళు తార్కికాహ శాస్త్రం ఉంటుంది ఇప్పుడు న్యాయశాస్త్రం నైయాయికులు కాని కణదు వైశాషికులు కానీ యోగ మార్గంలో ఉండేవాడు కానీ పూర్వమీమాంసకులు కానీ వీళ్ళందరూ అద్భుతమైన తర్కాన్ని ఉపయోగించారు ఈవెన్ బౌద్ధ బౌద్ధులు కూడా కాబట్టి ఆ తర్కం నిలవాలా ఎందుకో తెలుసా శృతి భిన్నంగా ఉంది కాబట్టి ప్రమాణం శృతి ఏదో అందులో తర్కం కూడాను శృతిబద్ధంగా ఉంటుంది శృతి తప్పకూడదు వాడు ఎంత గొప్పగా పాడేవాడైనా సరే శృతి లేకుండా వాడితే వెళ్ళాం అంతేనా శృతి కానీ శృతి తెలిసిన వాళ్ళే అట్లా పెట్టుకోరు పాట పాడబో ముందే అంటే శృతి వేసుకుంటాడు శృతి పెట్టి లేకపోయినా నోరున పెట్టిగా చేసుకుంటాడు అర్థమవుతుంది శృతి ఏ శృతిలో పాడాలి అట్లా శృతిలో పాడకపోయినా వింటారు కానీ ఇక్కడ మాత్రం శృతి ఉండి తీరాలి శృతి వేదం శృతి వేదం కాబట్టి శృతి మత తర్కోను సంధియతం కాబట్టి ఆ విధమైన చేసేటువంటి వాళ్ళు సద్వస్తువును గుర్తిస్తారు లేనటువంటి వాళ్ళు లౌకికులు గుర్తించలేరు తార్కికులు గుర్తించలేరు జస్ట్ అండర్స్టాండ్ ఇది విపరీత ధోరణి ఇది వ్యత్యయము వ్యత్యయన అన్నందు వ్యత్యయం అంటే విపరీతము ముందు శ్లోకంలో వచ్చింది కదా వ్యత్యయం అంటే విపరీతము ఈ విపరీతానికి కారణం ఏంటండి ఈ విపరీత జ్ఞానానికి అన్నారు ఏం కారణం మాయాశక్తి అంతే క్లీర్గా పెట్టుకోండి మైండ్లో మాయాశక్తి ఆ మాయాశక్తి ఆకాశ అస్తి అనే వాక్యంలో ఆకాశాన్ని ధర్మిగా సత్పదార్థాన్ని ధర్మంగా చూపెడుతూ ఇది విపర్యము ఇది విపరీతము క్లియర్ నెక్స్ట్ వర్తతే తస్యా అంతే శ్లోకాన్ని చూసుకోండి అయిపోయింది అదేం లేదు నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే మీకే బాధ తెలుస్తోంది అన్వయం చెప్తాను మీకు అర్థమైపోద్ది యద్ధా వర్తతే తస్వాధా మానత ఏదైతే యథా వర్తతే యత్ ఏ వస్తువు యథా ఏ వస్తువుగా ఉందో ఏ వస్తువు ఏ వస్తువుగా ఉందో తస్య దాని యొక్క తథాత్వం అది అలా ఉండడం అనేది ఏదైతే తెలియడం ఉందో ఏ వస్తువు ఎలా ఉందో అది ఉన్నదిన్నట్లుగా తెలియడం ఏదైతే ఉందో అది మానత భాతి మానత ప్రమాణేనా భాతి ప్రకాశతి ప్రకాశయతి మానత ప్రత్యక్షాది ప్రమాణేనా అవునా ఇదేం లేదనా ఇది చూడండి ఇట్లా చూపించాను అనుకోండి ఇదేంటంటే ఏం చెప్తారు మీరు ఏమా చేతిగుడ్డ కదా చేతిగుడ్డ అని ఎట్లా చెప్పగలవు అంటే ఇట్లా ఉండాలని నీకు అభిప్రాయం ఉంది కనుక అలా ఉంది గనక అర్థమవుతుందా అదే నేను ఈ గుడ్డని ఎంత గుడ్డని తీసుకొని వచ్చాను అనుకో ఇది ఏంటి అని అడిగితే దాన్ని వేరే చెప్తారు మీరు పైపంచంటారేమో కానీ చేతిగుడ్డ అన్నారు కాబట్టి చేతిగుడ్డంటే ఇలా ఉండాలి చాలా చిన్నదిగా ఉండాలి ఏదో చదురంగా ఉండాలి ఇవన్నీ ఏదో కొన్ని మీకు అభిప్రాయాలు ఉన్నాయి కదా కాబట్టి ఏది ఎలా ఉంటే అది చేతిగుడ్డగా ఉందో ఏది ఎలా ఉంటే అది చేతిగుడ్డగా ఉందో అది చేతిగుడ్డగా కనపడతా ఉంది ఎందుకని ప్రత్యక్షాది ప్రమాణేనా ఇప్పుడు అందరిని తీసుకొచ్చి నిలబెట్టి ఇది ఏంటి అన్నాడు అనుకోండి వాడు ఏది అంటాడు ఎందుకంటే వాడు కనపడదు కళ్ళు గనక ప్రత్యక్షాది ప్రమాణం మీకు కళ్ళు ఉన్నాయి కదా అనుకుంటున్నా మనసు ఉంది కాబట్టి మనసు కళ్ళు రెండు ఉన్నాయి గనక ఇది నేను చూపించి ఇది ఏమిటి నాయన అని అనగానే ఈ వస్తు ఈ గుడ్డ ఇలా ఉండడానికి అదే ఇప్పుడు ఇది కూడా గుడ్డే సేమ్ క్లాత్ దీన్ని అలా అనడం లేదు మీరు దీన్ని చొక్కా అంటున్నారు మీరు కాబట్టి ఇలా ఉంటే ఇది చొక్కా అలా ఉంటే అది చేతి గుడ్డ కాబట్టి ఏ వస్తువు అది యత్ ఏ వస్తువు అయితే యథావర్తతే అలా ఉండడానికి తస్య దాని యొక్క తధాత్వం అలా ఉండటం అనేటువంటిది మానత్వం మానత భాతి ప్రమాణంతో తెలుస్తుంది క్లియరా అన్యథాత్వం మూడో లైన్ అన్యధాత్వం అట్లా యథా తథాత్వం కాకుండా అన్యధాత్వం తమాషా చూడండి తథాత్వం అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలియడం అన్యధాత్వం అంటే మరొక విధంగా తెలియడం కాబట్టి అన్యధాత్వం భ్రమేణ ఇది తథాత్వం ప్రమాణేన ఇది తధాత్వం ప్రమాణేన ఇది అన్యధాత్వం భ్రమేణ ఇది భ్రమతో త్రాడు త్రాడుగా కనపడితే ప్రమా జ్ఞానం తాడు పాముగా కనపడితే భ్రమ అది తాడు తాడుగా కనపడింది అనుకోండి తథాత్వం అది పాముగా కనిపించింది అని అన్యధాత్వం దానికి కారణం ఏమిటి ఉన్నది ఉన్నట్టుగా ప్రమాణేనా ప్రమా జ్ఞానం కలిగింది ఆయన ఇది అన్యధాత్వం ఎందుకు వచ్చింది భ్రమేణ ఇతి ఈ న్యాయం దిస్ లాజిక్ అయం న్యాయ కహా పో ఈ న్యాయము అందరికీ ఆమోదమే కాదా ఒక్కసారి అట్లా విసిరేస్తున్నాడు అంతకేం లేదు అందరికీ సమతమే కాబట్టి వస్తువు ఉన్నది ఉన్నట్లుగా తెలియాలి అది పరబ్రహ్మము సత్పదార్థము అది ఉన్నట్లుగా తెలియాలి సత్పదార్థం ఆకాశంగా తెలియడం ధర్మి ధర్మంగా తెలియడం ఇది విపర్యమైనటువంటి జ్ఞానం కాబట్టి ఏదైతే మనకు తెలుస్తూ ఉందో ఆకాశం విషయంలో కంక్లూడ్ చేస్తున్నా ఆకాశం విషయంలో ఏం తెలుస్తుంది మనకు ఒకటి అవకాశత్వం అవకాశ పదార్థులు రెండవది ప్రతిధ్వని ప్రతిధ్వని ప్రతిధ్వని ఆకాశం యొక్క ధర్మాలు కదా కాబట్టి ఆకాశంలో మనకు ఏం తెలుస్తుంది అంటే ఆకాశత్వము అవకాశత్వము ప్రతిధ్వని ఈ రెండు తెలుస్తున్నాయి ఈ రెండు ఉంటేనే ఆకాశం ఉంది ఆకాశం ధర్మి ఈ రెండు దాని యొక్క ధర్మాలు ఇవి కలిస్తేనే అది ఉంది సపోజ్ ఈ రెండు కనుక లేకపోతే ఆకాశం లేదు ఆకాశం లేనప్పుడు ఏముంది అది అది మైనస్ ద క్వాలిటీ ఆఫ్ స్పేషియాలిటీ మైనస్ ది క్వాలిటీ ఆఫ్ స్పేషియాలిటీ అండ్ రివర్బరేషన్ ఆఫ్ సౌండ్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ప్యూర్ ఎగ్జిస్టెన్స్ సత్ pure existence which is brahman sadeva evam evam shruti shruti ప్యూర్ ఎక్సిస్టెన్స్ విచీస్ బ్రహ్మన్ సేవ శ్రుతి విచారా యథాయద్వస్ భాసతే విచారేణ విపర్యేతి తింతం vyat tataha తత్ చింత్యత వియత్ తింత్యతాం వియత్ తత్ చింత్యతాం వియత్ ఇక్కడికి ఒక ఒక టాపిక్ తమాషాగా అవుతుంది నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటుంది ఏమి చూడండి ఏవం ఇప్పటి వరకు కదా ఆయన దీంట్లో ఏం తెలిసింది త్రాడు త్రాడుగా తెలియడం అనేటువంటిది ఏదైతే ఉందో అది బాతి వాడు ప్రమగా తెలిస్తే భ్రమ కాబట్టి భ్రమ లేనప్పుడు భ్రమ కలిగేటువంటి అవకాశాలున్నాయి ఏవం, ఏం ఇన్ దిస్ మేనర్ ఇన్ దిస్ వే ఈ విధంగా ఇక్కడ ఒక ట్విస్ట్ శృతి విచారాత్ ప్రాక్ లొకేంటిది శ్లోక శృతి విచారాత్ ప్రాగథ అండ్ అందువల్ల శృతి విచారాత్ ప్రాక్ యథ యద్వస్తు భాసతే విచారేణ విపర్యతి తింత్యతాం వియత్ ఒక్కసారి తెర లేపాడు ఇప్పుడున్న మనకంతా అర్థమైపోయినట్టే ఉంది కదా ఇంకొక అంకానికి తెరదీశాడు ఇక్కడ ఇది బాగుంది ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది ఆయన ఉద్దేశం అది కాదు మొత్తం మీ మనసులో నుంచి ఆకాశాన్ని ఊడ్చేయాలని అంటే మీ మనసులో పరమేశ్వరుడు తప్ప రెండవది ఉండడానికి అవకాశం లేదు ఇక బ్రహ్మ ఉండడానికి అవకాశం లేదు దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తాడు అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు ఏవం ఈ విధంగా ఇప్పటివరకు మీకు అర్థమైన తర్కాన్ని బట్టి ఒక్క సత్యం అర్థమైపోయింది ఏంటో తెలుసా నాయన శృతి విచారాత్ ప్రాక్ ప్రాక్ అంటే బిఫోర్ తెలుసు కదా ముందు ఈ శాస్త్రం ఏదైతే ఉందో గురుముఖత ఏ శాస్త్రాన్ని మీరు అధ్యయనం చేస్తున్నారో శాస్త్ర సత్యాల్ని విచారం చేస్తూ శృతి విచారం చేస్తూ ఉన్నారు ఈ శృతి విచారాత్ ప్రుతి విచారం చేయకముందు గురుముఖత మీరు శ్రవణం చేయక ముందు యథాయద్వస్తు భాసతే ఏది ఏదిగా మీకు తెలుస్తూ ఉండిందో యద్వస్తు యథా భాసతే ఏ వస్తువు ఆ విధంగా తెలుస్తూ ఉండిందో శృతి విచారం చేసిన తర్వాత ఏమైందో తెలుసా శృతి విచారానికి ముందు ఒక విధంగా తెలుస్తూ ఉన్నటువంటి విషయం విచారం చేసిన తర్వాత విచారేణ విపర్యతి గురుముఖత విచారం చేసిన తర్వాత తారుమారు ఉంది లేదా లేదా ఇప్పుడు ఇదంతా భేద ప్రపంచంగానే మనకు తెలుసు జగత్తు వేరుగానే మనకు తెలుసు అందుకని భగవంతుడిని భగవాన్ అనగానే ఆకాశంలో చూస్తాం ఎందుకు తెలుసుక అర్థం ఇదంతా మనకు సత్యం తెలియక ముందు శాస్త్రం తెలియక ముందు శృతి విచారాక్ యద్వస్తు యథా భాసతే ఆ ఉన్నది ఎలాగైతే మీకు తెలిసిందో విచారేణ బై ఎంక్వైరీ గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తరువాత విచారేణ వ్యాపారీయతి దానికి భిన్నంగా ఉందా లేదా కాబట్టి విచారం చేయకముందు శాస్త్రాన్ని అధ్యయనం చేయకముందు ఈ కనిపిస్తూ ఉన్నదంతా కూడాను యధార్థము ఈ వస్తు ప్రపంచం అనిపిస్తూ ఉండింది విచారం చేసిన తర్వాత అసలు వస్తు ప్రపంచం లేదు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని తెలుస్తూ ఉందా లేదా ఎంత మార్పు చూచారా తేర్ ఫోర్ లాస్ట్ లైన్ బాగా అర్థం చేసుకోండి తత్వియత్ చింత్యత్యత ఇప్పుడు ఏం చేయాలి తెలుసా కాబట్టి ఏదైతే మనకు తెలుస్తూ ఉండిందో గురుముఖతహ శాస్త్రాన్ని విన్న తర్వాత మనం సత్యం అనుకున్నది అసత్యంగా మారిపోతా ఉంది మారిపోతుందా లేదా ఇప్పుడు మనం చూసింది ఏంటి ఆకాశ అస్థి అంటే ఆకాశం అనేది ధర్మిగా చూసాం కదా ఇప్పుడు ఏం చేయాలో తెలుసా శృతిని ఆధారం చేసుకొని చాలా లోతైనటువంటి విషయంలో గనక దీనిని విచారం గనక కొనసాగిస్తే ఏది ఆకాశాన్ని అప్పుడు తెలిసి వస్తుంది ఏమని ఆకాశం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏదో నాకు అనవసరం నేను చెప్పను ఇప్పుడు దాని కథ తెలిసిపోవద్ది కాబట్టి తతహా దేర్ ఫోర్ శృతిని ముందు ఏదైతే మీకు యథార్థ వస్తువుగా తెలుస్తూ ఉండిందో గురుముఖత శృతి కలిగిన తర్వాత అది ఎట్లాగైతే తారుమారైపోతూ ఉందో ఇప్పుడు ఆకాశ అస్తి ఆకాశం ఉన్నది అని మీరు ఇప్పుడు ఏదైతే చెబుతూ ఉన్నారో అది ఇప్పుడు మీకు యథార్థ జ్ఞానంగానే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే విచారించాలి దాన్ని లోతుగా విచారించాలి వియత్ చింత్యత వియత్ చింత్యత సో ఇట్ ఈస్ దేర్ ఫోర్ నెససరీ To undertake a serious inquiry into the nature of space and if it is done properly, I hope and I think there may not be any deluded perception in regard to this space. We will look into that in the next class. Thank you. ం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవాసిష్యం శాంతి శాంతి శా